శ్రీ గుహరి నమా భగవత్పాద శంకరం యోగ శరీరం వేదాయేదేష్యోలం జగత్మేతమే విద్యా తీర్థే స్వరం సాంకుశాశతృప్తి ృప్వ తృప్ వైశ్లోకంటే అభాసై షీ అంటే శోకమోక్షము లేదు ఏదైతే ఉన్నదో అది ఆభాష యొక్క చిరాభాష చిరాభాషకుండే అవస్థమే అంటే చిరాభాషకి శోకము ఏది అనుభవానికి వస్తూ ఉంటుందో అది జ్ఞానము చేత తొలగిపోతుంది ఫ్రీడమ్ దొరుకుతుంది దాన్ని శోకమోక్ష అని అది ఆదవ అవస్థ అది మీరు అనుభవానికి తీసుకుని తెలుసుకోవచ్చు నేను ఇప్పుడు ఎదురు చూస్తున్నా మీకు ఇమీడియేట్ అని ఉంటుంది ఇమీడియేట్ అంటే అది ఎవరికి వారు తాము పరిశీలించి తెలుసుకోవాలి తమలో తాము పరిశీలించటం అని చేస్తుంది మనం చుట్టుముట్టు ఉండే వాటిని పరిశీలించే దృష్టిలో ఉంటాం చుట్టూ ఏమవుతుంది న్యూస్ పేపర్ కొన్ని తెలిసి చుట్టూ మిగతా ఏమగలుతుందో తెలియటం అలాగే దానిలో నేను స్టెంబన్ పెట్టుకోవడం దానికి మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి మన ఉండే ఈ సమాచారం ఏదైతే కలదో అవన్నీ కలిసి ఒక వెర్డ్ స్టెన్ ఒక నేర్ ఒక వల దాంట్లో పదార్థములు పట్టికే విషయమే జరుగుతాయి శబ్ద స్పర్శ రూపడతాయి గంధము వాటితో మన ఇంటరాక్షన్ మనం వాటితో వ్యవహారం చేస్తూ ఉంటాం శబ్దములను వింటూ ఉంటాం రూపాలను చూస్తూ గంధములను అధ్యానిస్తూ రసములను ఆస్వాదిస్తూ స్పర్శలను స్పృశిస్తూ మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం దట్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ ఆ ఇమీడియట్ లో ఉంటుంది అలానే వరకు సంబంధాలు మౌల్యాలు ఉంటాయి కొడుకు కూతురు తల్లి తల్లిని అవన్నీ కూడా ఇమీడియేట్ లో ఉంటాయి తర్వాత ఎవరిలో ఘటనలు అవుతూ ఉంటాయి ఇలా అయింది అలా ఉంది ఏదో ఘటనలు అవుతూ ఉంటాయి అవన్నీ కూడా ఎమీడియేట్ లో ఉంటాయి ఇవన్నీ కలిపి అంటే మేమైతే విషయములు సంబంధ బాంధములు ఘటనలు ఇవన్నీ కలిపి ఒక వల ఒక వ్యక్తి తయారవుతుంది మనం ఆ వ్యక్తిలో బతుకుతూ ఉంటాం అర్థమైందండి అది విభం ఉంది అది తన తనను తాను తెలుసుకుంటా అంటే అది నేను ఇక ఈ వలలో చిక్కి బతుకుంటూ ఉన్నాము ఓకే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వల అనేది ఏ అనుభవానికి ఇది సత్యం ఇది నిత్య అది యశాథం అది ఎవరికి అనుభవానికి ఆ చైతన్యమైన సత్యం తప్ప ఏది అనుభవానికి వస్తోందో అది కళ కళ్ళ మీకు స్వప్న అనుభవానికి వస్తుంది అదంతా కళ్ళ ఎవరికి అనుభవానికి వస్తుందో అది సత్యం మీరు సినిమా చేయలేనప్పుడు అక్కడ అనుభవానికి వచ్చే సినిమా అంతా కళ్ళ ఎవరికి అనుభవానికి అది మూడు అది సత్యం అదేవిధంగా ఈ మూడు వేంట వెంటనే మనకి ప్రతి దినము ప్రతి జంట ప్రతి నిమిషము అనుభవాన్ని చేస్తూ ఉండేటువంటి ఈ వల ఈ రేపర్ ఏదైతే కలదో ఇదే బంధము అది సత్యం అనుకోండి ఇంకా ఆ బంధం మీద వెలుపుతూ ఉండదు ఇంకా అలా సత్యము కాదు అని నేను సత్యము ఈ బంధం ఈ వల ఏదైతే ఉందో ఈ వల సత్యం ఆ వరాన్ని ప్రకాశింపజేసే చైతన్యం అది మేము నేను సత్యం నా చైతన్యంలో ప్రకాశించే ఇది ఏమీ కూడా సత్యం శబ్దస్పర్శాలు సత్యము బాగు ఈ బంధు బాంధవ్యాలు ఏమి సత్యం కలిగి కూడా కల్పితములే కొత్త చూదులు ఇవన్నీ కల్పితములగాయి ఆ ప్రవాహంలో అందరూ కొట్టుపోతూ ఉంటారు మన బలం ఏమో తర్వాత ఈ ఘటనలు కూడా మీరు ఒకే తప్ప అక్కడ ప్రత్యేకించి ఘటనలు అంటూ ఏమి ఉండవు అవి ఖచ్చితంగానే గంట కూడా ఒక మహామాయ దీంట్లో ఏది వాస్తవం కాదు ఏ వెలుగులో ఏవి అనుభవాలు తెస్తున్నాయో ఆ మాత్రమే వాస్తవం అని ప్రతి జనము ప్రతి గంట మిమ్మల్ని మీరు పరిశీలించుకుని మీరు అనుభవాన్ని తెచ్చుకోగలిగితే మీకు శోకం మోక్ష ఆ ప్రెషర్ ఆ ఒత్తిడి టెన్షన్ శోకం అంటే సటిల్ శోక ఒత్తిడిలో బతుకుతూ ఉంటాడు మనిషి టెన్షన్ లో బతుకుతూ ఉంటాడు దాని నుంచి మోక్షం వచ్చేస్తుంది మీకు శరీలం ఉంటుంది ఆ శ్రీలం వచ్చిన తర్వాత ఏమిటవుతుంది ఏమిటవుతుంది అర్థం లేదు అయ్యే అవుతుంది మీరు ఆ అదంతా సత్యులనే బ్రతికినప్పుడు అప్పుడు మీరు పనిచేస్తూ ఉంటారు ఆ వల స కాదు అని తెలుసుకునే మీకు ఫ్రీ అయిపోతారు అప్పుడు పని చేస్తారు అయ్యే కలుగుతూ ఉంటుంది తేడా ఎలా ఏదంటే ఆ వలలో చుట్టుకొని పనిచేసేప్పుడు కర్తాభోక్తగా పనిచేస్తారు ఒక బంధంతో పనిచేస్తారు అన్ని చేసే పనులలో ఒక రియాక్షన్ రూపంగా ఉంటాయి అని తెలుసుకుని మీ చైతన్యంలో మేము తెలుసుకుంటూ మీ చైతన్య స్వరూపంగా అంటే ఆత్మనిష్టానికి ఆత్మనిష్ఠులని మీరు ఆ శోకమోక్షం అయిపోతుంది ఆ బంధం నుంచి అప్పుడు కూడా మీరీ ఒక శిలాప్రతిమ అనే మూల ఉండదు అప్పుడు కూడా పని అవుతూ ఉంటుంది న్యాచురల్ గా ఈ మీద అవుతూ ఉంటుంది అన్ నాచురల్ రెస్పాన్సెస్ ఉంటాయి ఏం సూర్యుని చూస్తే వెళ్ళం పెడతారు తెలాలేప్పటికీ స్నానం చేస్తారు కాగితే తాగితే ఉంటారు ఇలాగే న్యాచురల్ రెస్పాన్సెస్ ఉంటాయే తప్ప అన్ న్యాచురల్ అండ్ ఇమోషనల్ రియాక్షన్స్ ఏమైనా ఉండవు దానికి శోకమోక్ష అని పేరు అర్థమైందా ఆ శోకమోక్షరల్ వెళ్ళక్కర్లేదు మీరు ఇప్పుడే దాన్ని అనుభవాన్ని తెచ్చుకోవచ్చు అది ఆరవ భూమిక ఆరవ కొండ ఇది కొండలకు ఏదో పేర్లు పెట్టేస్తారు ఏ పేర్లు పెట్టకుండా విదిలేస్తే ఓపెన్ గా మనం ఓపెన్ మైండ్ తోటి దాన్ని మనం పరిశీలించాలి ఆ కొండలకు ఏదో పేర్లు పెట్టేసి అక్కడ పెట్టబెట్టే విగ్రహాలు ఆ పేర్లు పెట్టబెట్టగా విగ్రహాలు పెట్టేసి ఎవరు వేసేస్తూ ఇది ఎవాలయాలు వాళ్ళు అదొక కామర్స్ గా నడుపుతారు అంటే బాగా ధనాన్ని వసూలు చేస్తూ ఉంటారు ఏదో పేరు ఆర్జన సేవలు అనాలోచి ఉంటుంది దాన్ని అర్జన సేవ అంటే ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది సేవ అంటే ఏమిటి అవుతుంది నాకు అర్థం కాలేదు ఆర్జన సేవ అంటే పర్వాలేదు అర్జన సేవ ధనాన్ని వసూలు ఉంటారు చాలా ధనాన్ని వసూలు చేస్తారు మొన్న లడ్డు వేల వేస్తే ఇప్పుడు ఒక వ్యవహార లక్షణం ఖర్చు పెట్టాలి కదా తర్వాత ఆ లడ్డు వ్యవహార లక్షణం ఇచ్చి పొందుతున్న వాడికి ఒక తృప్తిని విలువాలి కదా మామూలుగా కాగితంలో కొట్ల గట్టిన లడ్లు తృప్తి ఏమవుతుంది వాడు ప్రహార లక్షలు ఇచ్చిన దానికి న్యూస్ పేపర్లో ఇలా కొట్లం గట్లు కట్టేయొచ్చు ఏంటంటే అంటే ఏం లేదు కాబట్టి ఒక తోపు ఒక తలపాగ పెడతారు ఈ తలపాగా దేవుడు ఒక వస్త్రం వేసి ఆ వస్త్రం తీసుకొచ్చి మీరు కలప చూడతారు చెప్పి ఆ లడ్లని ఓ బుట్టలో పెడతాడు బుట్టలో పెట్టినా కాగితంలో పెట్టినా అది లడ్డ వేయాలి కానీ పెడతాడు దానికి ఒక కలిపి కాదు కాబట్టి ఒక ఆ బుట్టలు నేను మొత్తం పెడతాను ప్రతి గణపతి గొప్ప ఏదో ఇలాగే నాలుగు నారాలు చెప్పి ఆ నెంబర్ తీసుకు వెళ్ళమని పంపిస్తారు ఇప్పుడు ఆరు లక్షలు గొడవలు వేస్తుంది ఇప్పుడు ఆ లక్షణం ఏం చేయాలి బాగా గంటలు మేళాలు డాన్స్లు ఎదురు చేయాలి కదా ఖర్చు పెట్టాలి కదా పోలక్లు పెడుతూ ఉంటారు పెద్ద దగ్గర హాలు పెడతారు లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద హాల్ పెడతారు ఆ రకంగా ఈ వేదాంతంలో ఆ కొండల యొక్క డిస్క్రిప్షన్ ఏదైనా ఉంటే దాన్ని అనువయంగా ఉంటే మళ్ళీ ఇంకా అవకాశం లేకుండా దయ తీసుకుంటారు టై ఆడవ పర్వతం కొండ శోకమోక్ష శోకమోక్ష అయిపోతే ఇంకే చిరాభాషం ఉండదు చిత్వే ఆభాసికి అంతా ముఖ్యం చెప్పి తేదీ పాడేసిన తర్వాత చిత్తే ఉంది ఆ చిత్తు ఆనంద ధనముగా గురించింది అది ఏదవది తృప్తిస్తు సప్తమి అని ఏదో ఆ తృప్తిని వర్ణిస్తున్నాం ఇక్కడ ప్రశ్న ఏంటంటే తృప్తి అంటే ఆనందమో మం ఇది విషయ కోపంగా కూడా ఉంది కదా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీకు వడలు దారి చూంటే దారిలో ఉన్నామన్నారు దారిలు మంచి ఫస్ట్ క్లాస్ వడలు పానకం ఇలాంటివి వేసుకుని బాగా భోజనం చేసేటటువంటి తృప్తి కలుగుతుంది కదా దీనికోసం మీ శోక మోక్షమే కావాలా ఉంది ఏదో కొండ ఇది మాత్రం చూస్తుంది అంటే అది తృప్తే కానీ అది విషయముల ద్వారా వచ్చే తృప్తే విషయముల ద్వారా వచ్చే తృప్తిలో బంధము ఉంటుంది అంటే ఆ విషయము మళ్ళీ ఒక్కోసారి తృప్తి కావాలని తీసుకుంది అప్పుడు మళ్ళీ మీరు విషయములను అన్వేషించుకోవాల్సి అంటే ఆ రకంగా మీరు విషయములపై పరాధీనం మానసికంగా పరాధీనతో వచ్చేస్తున్నాం అప్పుడు అదే బంధము అయిపోతుంది ఆ విధంగా విషయముల వృత్తిని ఎవరైతే ఎవరైతే అన్వేషిస్తూ ఉంటారో వాటి దాని వెంట పడుతూ ఉంటారో వాళ్ళు సంసార బంధంలో పడుకుంటారు ఆ విషయభోగములకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేటువంటి జీవన శైలిలో పడుకుంటారు అందరి వల్లనే ఉంటారు సంసారులు ఎలా ఉంటారంటే అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తారు పిల్లలు కూడా ఎలా తయారు నేను చూస్తూ ఉంటా నేను వెట్లు ఉన్నాయనుకోండి రెండు రెండు అంతస్తులకు వెళ్ళాలనుకోండి నేను వెట్ల నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తా ఒక అమ్మాయి సరేళ్ళ అమ్మాయి రెండవ టే వస్తున్నాయి కానీ లిస్టులో తె ఎందుకంటే తల్లి అవరాధ పెట్టిన ఆ అమ్మాయి శరీమవుతుంది అప్పుడే షెరీ ఎందుకు సైతం నిర్ణయాకే ఇది ఓవర్ వెయిట్ మరి ఇరవై పాటు ముప్పై నాలుగు వేల వచ్చేట్లకి ఓవర్ వెయిట్ గా అవుతుందా లేకపోతే స్టేస్టింగ్ అవుతుందా ఎక్స్పర్సైజ్ లెటేసి దాంతో ఊస్ డబ్బు వెళ్ళిపోతుందా అన్నది కాలమైన నిర్ణయించవలసి ఉంటుంది వాళ్ళు వాళ్ళ చదువుతాడు చెప్తూ ఉంటారు ఒక ఒక ఆయనకి నేను సుమారు సంవత్సరాల క్రితం నేను హెచ్చరిక చేశాను అవుట్ ఆఫ్ లైన్ నేను హెచ్చరికేసాను మీరు న్యూస్ నైట్ ఇప్పుడు మీరు మహేష్లో ఉన్నారు కాబట్టి ఇంకా నైట్ని మీరు భయం చేస్తున్నారు ఆ భయంలో మసేసుకుంటే తిరిగేస్తున్నారు వయస్సులో తెలియదు మీకు వయస్సు దాటిపోతుంది రెండు రోజులు వస్తుంది వయస్సు దాకపోయేప్పటికీ నైట్ పెట్టిపోతే పర్వాలేదు వయస్సు మిగిలి తెలిసి వస్తుంది మేరీ క్లోజ్ టు ఓల్డ్ ఏజ్ లో పడిపోతారు కానీ వెట్టు అలాగే ఉంటుంది మీరు కనుక జాగ్రత్త పడకపోతాయి అప్పుడు ఆ వెట్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ మీకు అప్పుడు అప్పుడు మీరు ఊహించని అనారోగ్యాన్ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు ఆ వయస్సులో రాకూడని మోకాళ్ళకు వస్తాయి మొఖాలకి మొకాళ్ళు బరువులు వస్తూ ఉంటాయి కదా మొకాలని బలవంతలు ఎలా సృష్టించాడు మనిషి డెబ్బై కేజీలు బరువుతాయి కింద మొకాళ్ళ కింద ఎంత బరువుంటుంది నాలుగు కేజీలు ఉంటాయి మొన్న పది కేజీలు ఉంటాయి మొక్కల పైన ఎంత ఉంటుంది అరవై కేజీలు కాబట్టి మొక్కళ్ళు మొత్తం బరువులు మొత్తం బదులు ఉంటాయి కూర్చున్నప్పుడు కొడుకున్నప్పుడు తప్పించి నేను నిలబడినప్పుడు అంతా కూడా మొత్తం దాని గంట మోకాళ్ళ మీద ఉంటుంది ఆ మోకాళ్ళ యొక్క కెపాసిటీ ఎంత ఇప్పుడు నేను ఆ పిల్లల శ్రెంత్ రెండు అంతస్తులకు కనపడుతుంది అని డిజైన్ చేసుకుని నాలుగు అంతస్తులు పెడితేనే ఉంటుంది అది మీరు పిల్లలక్షన్ చూసినప్పుడు కూలిపోతూ ఉంటుంది ఈ రోజు నా కూలిపోతూ ఉంటాయి ఆ మోకాళ్ళు మోకాళ్ళు దైవ్ సిక్స్టీ కేజీ కానీ ఆ మోకాళ్ళపైన దాని ఎనభై రెండు పెరుగుతున్నాయి ఆ మోకాలు ఏమైపోతాయి అవి క్రమంగా శిక్షణ అయిపోతాయి నోటికి ప్రారంభం అప్పుడు వెంటనే మీ రిప్లేస్మెంట్ సర్జరీని ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఒక రహస్యలు చెప్తుంటారా సర్జరీ ఇస్ మెడిసిన్ ఖర్చు అయితేనే సర్జరీ అనేది వస్తుంది హార్ట్ ప్రాబ్లమ్ కి మీరు మందు ద్వారా క్యూర్ చేయలేకపోతే సర్జరీ చేయాలి కడుపులో అవసరంగా మందుకు చాలా చర్చించలేకపోతే సర్జరీ చేయాలి సర్జరీ ఈజ్ ది ఫ్రెండ్లీ ఆఫ్ మెడిసిన్ ఇదే సైనస్ మీరు మందుతో సర్జీ చేయలేకపోతే ఖర్చు పెట్టి సర్జరీ చేయాలి సర్జరీ ఈజ్ ది ఫ్రెండ్ లీ మెడిసిన్ ఆ మాట తగ్గించలేదు అన్నమాట కాబట్టి మోకాలు నొప్పికి రీ రిప్లేస్మెంట్ పెట్టాలంటే అర్థమేది యు హెయిల్డ్ ఇన్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో యూ మెడిసిన్ హ్యావ్ స్టైల్ ఇంట్రెస్ట్ చేసారు అప్పుడు సబ్జెక్ట్కి వెళ్తారు సో ఆ రకంగా వెయిట్ ఎక్కువ ఉన్న తోటి ముఖత్వం అందుని అనారోగ్యాన్ని ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళడానికి ఉంటాయి లెషన్ భోగము రెండు విషయ భోగములను ఏమను వర్ణిస్తున్నారంటే సాంకుష అని వర్తిస్తున్నారు అంటే ఏమిని నడుస్తుంటే పై నుంచి షోలం పెట్టి పొడుస్తూ ఉంటారు ఈ విషయ భోగముల పరిస్థితి మీరు ఆ విషయభోగాలను అనుభవిస్తుంటే పై నుంచి షోలంతో అవి కొడుస్తూ ఉంటాయి సాధారణంగా మనుషులు ఎలా ఉన్నారంటే మోడర్న్ సిలికేషన్ లో వచ్చిన పెద్ద సమస్య ఇది ఏదో ఒక రోజు నుంచి దోషం మంది పదవి ఓరాలు చూడాలి ఎందుకంటే నేను చెప్తాను ఇప్పుడు దృష్ంతం పదేళ్ళ అమ్మాయి మెట్లు రెండో అంత వస్తున్న మెట్లు ఎక్కడా అమ్మాయి లిస్టులో తర్వాత ఇంకోటి గమనించాలి లిఫ్ట్లోకి వెళ్ళగానే ఫ్యాన్ అనిపిస్తుంది ఆ అమ్మాయి నేను చూశాను లిఫ్ట్లోకి వెళ్ళడాల్సిన ఫ్యాన్ ఆన్ చేయాలని నా కొంచెం వేరే రిటోర్గా ఉంటుంది మనం లిస్ట్లో మకాన్ చేయం కదా ఒక నిమిషం నిలబడతారు ఆ నిమిషము కొంచెం చలిగా ఉన్నా కొంచెం వేడిగా ఉన్నా ఇటువంటిగా ఉన్నా మనం సహీ దానికి వెంట వెంటనే సొల్యూషన్లు అక్కడికి ఎక్కడే ఒక సొల్యూషన్ వచ్చేయాలి అని మనం అనుకోము కానీ మనం ఇప్పుడు పిల్లల్లో కాదు వెంటనే హ్యానాన్ని చేస్తారు చెవిటిగా ఉంటే ఇట్లా లైట్ విధానం ఆ వెంకటానం ఆడకముందు వినిపిస్తారు నేను చూసాను మళ్ళీ అంటే మోడల్ గా సిబ్బులు దేశంలో కేవలము ఇంద్రియలు పోగ ఉన్నప్పుడు ఫోకస్ అనే ఊటకు ఈ రక్షణ తల్లిదండ్రులు నుంచి వస్తుంది తల్లిదండ్రులు అలా పెంచుతారు పిల్లలు పిల్లలు అలాగేనే పెరిగి పెద్దవాళ్ళు ఉంటారు చాలా స్వార్థపూర్ణంగా పెరిగిపోతారు పిల్లలు ఎంతసేపు సెల్ఫ్ సోషల్ యాక్టివిటీ అని ఎంతసేపు వాళ్ళు వాళ్ళ కోరికలు వాళ్ళ దేహము వాళ్ళ వాళ్ళ ఇచ్చలు తప్ప అని గే ఉండదు పిల్లలను బాగుంటారు అసలే స్వార్థపరులుగా ఉంటారు కూడా ఆ స్వార్థ దృష్టిని బాగా బలం చేసేస్తుంది దాంతో మీకు పిల్లలు చాలా అభినయంగా కేవలం భోగపరాయంగా ఉండుకుంటారు తల్లిదండ్రులు కనుక వాళ్ళ ఫోటాల్ని ఎప్పటికప్పుడు తీర్చుకో ఉండకపోతే వాళ్ళు తల్లిదండ్రులతో రివోజ్ చేస్తారు ఇట్ ఇస్ ఫైట్ పిల్లలు హై స్కూల్ పిల్లలు తల్లిదండ్రుల మీద రివోజ్ చేసి ఇస్తారు వాట్ హ్యాపన్ దాట్ ఐ కెనాట్ గో దై బస్ ఐ వాంట్ ఓబర్ కార్ వాట్ ఆర్ ఇన్ అని హై స్కూల్ పిల్లలు తల్లిదండ్రులు ఇదంతా కూడా సివిలైజేషన్ క్రైసిస్ ఈ క్రైసిస్ ఎకరీ పెట్టిందో చూసినా విషయభోగముల నుండి ఫిఫ్టీ అది అందుకోసం చెప్తాను ఆ విషయ భోగములు అలా ఉంటాయి మనం జీవితంలో ఎక్కువ ప్రాముఖ్యాన్ని విషయ భోగములకు ఇస్తాం నేను ఇలా ఒక ఆర్టికల్ చదివాను ది సైకాలజీ ఆఫ్ మాల్ మాల్ మాల్ సేవింగ్స్ మాల్ సెల్లై ఆ సైకాలజీని వాడు చాలా బాగా అన్వేస్ చేశాడు ఒక ఆర్టికల్ వచ్చి మీరు మాల్లకు వెళ్ళగానే అక్కడ అక్కడ ఒక శుద్ధంగా యూనిఫారం వేసుకుని ఉంటాడు వాడు ఒక తోపుడు పరిమిత మీకు అందజేస్తాడు నేను అడగకుండానే మీరు అడగకుండానే ఆ తోపుడు పండి కూడా చాలా స్మూత్ గా వాళ్ళ చూడముడు లేదా అది అలా జారిపోతాం జరగ జర జాతర జారిపోతాం వెళ్ళిపోతాం ఆ తోల్లో చాలా స్పేస్ ఉంది ఆ షమ్స్ మధ్య నుంచి అలా అలా నింపాలి ఎందుకంటే వాళ్ళు చేతికి అంత ప్రేమగా ఇచ్చినప్పుడు మళ్ళీ ఖాళీగా తీసుకెళ్లి దానికి ఇచ్చేస్తే బాగుండదు చూడడానికి బాగుండదు కాబట్టి అవసరం ఉన్న వాళ్ళని అవసరం లేని వాళ్ళని కూడా దాంట్లో మరవేసుకుంటూ ఉండాలి ఒక సబ్బు అవసరం అవుతుందనుకుంటే నాలుగు సబ్బులు దాంతో రాయాల్సి ఉంటుంది వాళ్ళు ఒక సబ్బు అమ్మడం మానేశారు మార్లు మీరు ఇంకొక సిబ్బు సబ్బు ప్యాకెట్ నాలుగు సబ్బుల ప్యాకెట్ నాలుగు సబ్బులు కంటే మీకు బెనిఫిట్ అని అంటే మీరు అనుకుంటాను మనల్ని థర్టీ బెనిఫిట్ ఇస్తున్నారు మీరు అనుకుంటారు ఎంత నిర్ఖమవుతుందండి కాబట్టి వాళ్ళు సబ్బులు మీకు ఇచ్చి మీకు బెనిఫిట్ చేయడం కోసం మీకు సంబంధించడా వాడు బెనిఫిట్ పొందడానికి అనుగులు ఇస్తున్నాడా దేశ కూడా మర్చిపోయి ఆ నాలుగు సబ్బులు కొనుక్కుని తెచ్చుకోవాలి ఏదో క్యాల్కులేట్ చేసుకుంటారు దీంట్లో లాభం ఉందని అలాగే వీరికైతే ఆ లెగించి ఇట్లా చేస్తారు మామూలుగా మీరు పాతకాల పద్ధతి అయితే కొట్టి తిరుతారు కొట్టి చాలా దివ్యానంలాగా ఉంటుంది లోకలు గాలే ఆడదు ఎక్కువ స్పేస్ ఇద్దరు మనుషుల దొంగలు నలుగురు మనుషులు ఉంటారు ఆ కొట్లోంచి పొంగలుగా బయటపడాలనే పనులు కూడా ఉంటారు అందులో కూడా వారి చేసి కందిపప్పు ప్యాకెట్ పెట్టు డమ్ములు పెట్టమని ఏదైతే నాకు పనుంది అని మీరు డబ్బులు ప్యాకెట్ పెట్టి సున్ని దర్శించేసి అవునా అదే మాములు వెళ్ళాలని కొన్ని బయటపడాల్సిన అవసరం లోపల విశాలంగా ఉంటుంది ఎయిర్ కండిషన్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ సమయాన్ని ఎక్కువ పదార్థములను కొనుక్కుంటావు ఎక్కువ డబ్బు ఖర్చు పెడతావు ఎంత సైకాలజీ ఇచ్చింది ఎంత కూడా మార్కెటింగ్ సైకాలజీ క్యాష్ ఇచ్చినప్పుడు తక్కువ డబ్బు పెడతాడు మనిషి అదే ప్లాస్టిక్ కార్డు కట్ అయితే సైకాలజీ తర్వాత ఇంటి మీద ఆన్లైన్ లో ఆర్డర్ చేసినప్పుడు ఎక్కువగా నమ్ముతాడు ఒక ప్రచారెళ్ళి కావలసిన వస్తువులు అన్ని కొత్త వ్యాపిచ్చుకునేట్లు తక్కువ ఉంటాడు సో ఈ విధంగా మొత్తం మార్కెట్ ఎకానమీ అంతా కూడా జనులను భోగ పలాయనంగా తీర్చి దిగ్గుతుంది అది ఈనాడు ఈనాటిలో ఉన్న సివిగేషనల్ క్రైసిస్ అయితే ఒక ప్రశ్న వహిస్తుంది వేదాంతానికి సంబంధం ఏంటంటే సంబంధం ఉన్నది ఏమిటంటే సంబంధం ఎంతవరకు అయితే మీరు విషయ భోగముల వేత పరుగులు చేస్తారో అనగా ఈ తృప్తి బాహ్య విషయముల ఎందుకు ఉంటుందో ఆ కారణంగా మీరు మానసికంగా బాహ్య విషయములపై ఆధారపడి ఉంటారో అకారణంగా మీరు దశముఖులుగా ఉండిపోతారో అంత మనకు మీరు తెలుసుకునే అవకాశమే మీకు దక్కుతారు కాబట్టి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో కాబట్టి మన మనస్సు మనం ఈ పాటం చెప్తూ ఉన్నాను బుద్ధ్యా విశుద్ధా యుష్ట అప్సైడ్ డౌన్ చేయాలని చెప్పాను అప్ డౌన్ అంటే సంచిని ఖాళీ చేసి ఎలా చేయాలని కొనుగోలు సంచీని క్లీన్ చేయడానికి ఎలా చేసిందని సంచీని డౌన్ చేసి ఉంటేసి మళ్ళీ నరఫ్ పెట్టు ఆ సజ్జన ఏదైతే భూమి అలా ఉన్నట్లయితే అప్సైడ్ డౌన్ చేసి దుడిపేసి మళ్ళీ మామూలుగా పెట్టింది అలా చేయాల్సి ఉంటుంది మైందని అప్సైడ్ డౌన్ చేయాల్సి ఉంటుంది బుద్ధ విశుద్ధ యుక్త అంటే మనస్సు నుండి ఉండేటువంటి భోగవాసనాల్లో అన్నింటినీ కూడా త్రోసి పారేయాల్సి ఆ తృప్తిని అసలు మీరు ఆ కొరనే కోరకూడదు అతృప్తి సగా లగ్నం చేసేటం సహజంగా లగ్నం చేసేటప్పుడు లభిస్తుంది మీరు బరిగెట్టుకుని భోగములను కోర రాదు దేహయాత్ర కోసం భోజనం చేయాలి తప్ప భోగం కోసం భోజనం చేయకూడదు దేహమును శుచిగా కోసం స్నానాధితమే తప్ప భోగము కోసము స్నానము కాదు స్నానం భోగం కోసం చేయకూడదు ఇప్పుడు నెస్టన్ సొసైటీ వచ్చిన ఈ సమస్య ఉంటుంది అక్కడ స్నానాన్ని భోగం కోసం చేస్తా స్విమ్మింగ్ పూల్ అంటే ఏంటి భోగం కోసమే కా నేను ఒకసారి ఏదో ఎక్కడికో వెళ్ళాను ఏదో సత్సంగం ఏదో అంటే వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ పక్కనే కూర్చున్న వాళ్ళందరూ లేచించి సత్సంగమే కూర్చున్నారు నేను అలా ఉంటున్నానని అనుకోలేదు మొత్తానికి అప్పుడు నాకు అనిపించింది అంటే ఇప్పుడు నేను వేదాంతం ఎవరికి చెప్పాలంటే అప్పుడే స్విమ్మింగ్ నుంచి వచ్చి నా ఇద్దరు వాళ్ళకి నేను వేదాంతం చెప్పాల్సి అనుకున్నాను అందున మనస్సులో అనుకున్నా ఈ స్వింగ్ పూల్ యామో వీళ్ళు వేదాంతానికి అనుకున్నరు అని నేను అనుకున్నా అనుకున్న అబోధ సత్యంగా పోలీష్ చేసేసి దీక్ష చేసి నేను లేచకవచ్చా ఇంత మళ్ళీ ఎప్పుడూ పతికేసి మళ్ళీ ఎవరు మొక్కులు తెచ్చాయి ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్న విషయాన్ని తీసుకుంటూ అప్పుడు వేదాంతానికి వచ్చారంటే కేవలం భోగకరాయి మీద ఉన్నారు తెలుసుకోవడం కదా అటువంటి మైండ్ గ్రాటిఫికేషన్కి అలవాటు పడ్డవాళ్ళు వాళ్ళకి వేదాంతం అలవాటు పడుతుంది అంటే మనం కంఠంలోకి పెట్టుకోవడమే తప్ప ఏదో ఒకసారి ఏదో ప్రారంభాత్తు అలా అయింది నేను అటు కేసులు వెళ్ళలేదు అక్కడ అడుగుతా ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత నేను గమనించాను వాళ్ళు మీద ఆశ్రమానికి చుట్టూ వేదాంతాన్ని వినడం ప్రారంభించాను అప్పుడు నేను క్యాజువల్ గా అడిగాను ఆ స్విమ్మింగ్ పూల్ అది అది అడిగాను అది ప్పుడు ఎక్కడ ఉంటున్నారు అంటే వన్ రూమ్ అపార్ట్మెంట్ లో చిన్న అపార్ట్మెంట్ లో ఉన్నామండి డౌన్ సైజ్ చేసేసాను ఆ స్వింగ్ పూల్ వాళ్ళంతా కూడా అద్భుత ఎందుకు అలా ఎందుకు డౌన్ సైజ్ చేశారు అని అడిగాను అటువంటి భోగాల్లో పడి ఉన్నట్లయితే ఆత్మస్వరూపానికి భంగం కలుగుతుందని మీ మాటల ద్వారా విని చాలా భగవంతుడు మీకు సకల సుఖము ఇచ్చుగాక మనస్సులో అనుకున్నాను కాబట్టి రోజు కూడా అప్స్ అండ్ డౌన్ కేనప్ చేయాల్సి ఉంటుంది బుద్ధ విశుద్ధ యుక్త భోజనం లేని దేహయాత్రకు మాత్రమే భోజనం భోగము కోసము కాదు స్నానము శుభి కోసం భోగము కోసము కాదు కాబట్టి చక్కగా మన ప్రాచీన పద్ధతిలో బకెట్టు మగ్గు పెట్టుకుని మెట్ మీద రొండి కొట్టుకుని సబ్బుతో స్నానం చేసి బయటపెట్టుకోవడమే తప్ప భోగము కోసము కాదు సబ్బు కూడా నిజంగా చంద్రిక ఆయుష్ ఈ రెండు సబ్బులే అభైద్యానికి మంచిది లేక సబ్బు లేదు సమ్మాట్ మేనేజ్ చేయొచ్చు ఫస్ట్ ప్లేస్ లో చంద్రికా అని ఆయుష్ పెట్టాము అంటే వన్ టు టెన్ దాంట్లో ఫస్ట్ లో చంద్రిక అంటే ఆయుష్ సెకండ్ థర్డ్ మెడిఫికల్ మీకు చంద్రిక సోప్ దొరకదు ఎక్కడ దానికోసం నేను ఎక్కడో అనుకుంటున్నా నేను ఎక్కడో వెతుకు పెట్టుకున్నాను పెరుగుతుంది ముందు మళ్ళీ పెరుగుతుందో దొరుకుతున్నారు నాలుగో ఎన్నో కొన్ని పెట్టుకున్నాను నేను ఒక విషయం చెప్పిన కాబట్టి స్నానము శుద్ధి కోరుకునే తప్ప భోగము కోసము కాదు అలాగే అలాగే ఇతర విషయాలు కూడా ముక్కు గాలి తీల్చడం కోసమే కానీ పరిమళము కోసము కాదు గాలి తీసుకుంటే పరిమళం వచ్చిందనుకున్నారు లేదంటే మీరు పని కట్టుకుని కోసం వెళ్ళారంటే మీరు అప్పుడే ఆ పరాజీనత మానసిక పరాధీనత వచ్చేసింది సెంటర్ కొను సెంటర్ సుగంధం వస్తుంది దుర్గంధమ వస్తుంది రెండు వస్తాయి కొంతమంది మా జనకుడు మేము దృష్టికి వెళ్ళాం అందులో ఒకరు ఉంటాడు వాడు మంచి ఖరీదైన వస్త్రాలు ధరించి ట్యాంటు షట్టు లేకపోతే షట్టు పోటీ ఖరీదని ధరించి సెంటు పుట్టిన మెరుగు వస్తుంది వారి దాని మీద వాళ్ళు వెళ్ళిపోతుంటే మనం ఎదురు జరిగితే మన ముక్కు సుగంధం జరుగుతుంది కాబట్టి సుగంధము ఆ రకంగా పెరగడమే తప్ప మీరు పని పెట్టుకొని దాని వెంటబడారు అలాగ సహజంగా వచ్చేటువంటి భోగమే ఆ తృప్తే తప్ప మీరు దాన్ని వెంటబడరు ఎందుకంటే మీరు ఎప్పుడైతే తృప్తి కోసం వెంటబడ్డారో విషయమంట అది అంకుశం అయిపోతుంది అది పోస్టు పనుకోస్తుంది కాబట్టి ఆ తేడాన్ని మీరు గమనించాల్సింది అప్పుడు ఏమవుతుంది ఈ విషయ తృప్తిని మీరు ఎప్పుడైతే నిరాదరణ చేసి పక్కన మీరు అప్పుడు మీకు ఫైవల్గా ఆత్మీయంగా ఉండేటువంటి ఆనందము అనుభవానికి వస్తుంది ఈ ఆనందంలో మిమ్మల్ని పోషి పూర్తి వేరుండదు మీకు కర్తృత్వం భౌతృత్వాలే ఉండవు పైగా ఈ ఆనందం శాంతి రూపంగా ఉంటుంది కాబట్టి ఈ ఆనందము మీ ఆరోగ్యాన్ని చెడగొట్టదు పైగా మిమ్మల్ని ఆరోగ్య రూపముగా తీసుకెళ్తుంది ఆరోగ్యం అన్నది మనస్సు మీద అధార్థమవుతుంది మరి తెలుసుకోవాల్సి ఉంటుంది నేను కోపాలు పాపాలు పెట్టుకునే కలహిస్తూ చాలా లోభంతో ఉంటూ పెద్ద పరమాత్మను పెట్టుకొనే జీవిస్తూ అందరినీ దిగుతో అలా ఉన్నారనుకోండి మీకు చాలా తొందరగా ఎవరికో జ్ఞాపందరినీ ప్రేమిస్తూ మీరు లోభం లేకుండా ఇతరులకి సహాయం చేస్తూ ప్రేమగా ఆర్ద్ర పరమతో మనం పూర్వం కానుతుంది పర్వం కానీ పాపయ్య ఆ రకంగా కనుక మీరు ఉన్నట్లయితే మీకు అనారోగ్యాలు బాగు ఒకవేళ వచ్చిన తల్లి పక్క మీరు అందరం కూడా మీకు నేను పక్కన నేను ఆయన వ్యక్తి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి పెట్టుకుని ఉంటాను మంచిది హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి పెట్టుకుంటారు మంచిది పెద్ద ప్రదేశ్ ఎందుకంటే ఏదైనా అనారోగ్యం చేస్తే రమ్మని హాస్పిటల్కి పరిగెత్తున్నప్పుడు ఈ హాస్పిటల్స్ చాలా ఖరీదైపోయాయి గవర్నమెంట్ హాస్పిటల్ అనేది లేనలే మీకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే విద్యా వైద్యము ఈ రెండింటినీ కూడా గవర్నమెంట్ అదే చేసుకోవాలి అసలు మీరు ఈజ్ బడ్జెట్ ఫర్ విద్యా ఆల్మోస్ట్ నో బడ్జెట్ ఆల్మోస్ట్ నో బడ్జెట్ ఫర్ వైద్యం డబ్బు కంటారు బియ్యము రూపాయలు బియ్యము రెండు రూపాయలు బియ్యము లేకపోతే పెళ్లి కూతురకు ఇవ్వడము ఇలాంటి సంక్షేమ పథకాలు పేరు పెట్టి అలాగే ఈ డబ్బంతా వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడమే ఓల్డ్ బ్యాంక్ పాలిటెక్స్ లో డబ్బును ఖర్చు పెడుతున్నారు తప్ప విద్యా వైద్యము అవేండ్ అయిస్తాను సార్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్ కు తెరాలని పంపించేట శక్తి అనేది అనారోగ్యం చేసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లే పనే లేదు మీరు పాటగానే ఉంటారు దవాఖానకు వెళ్ళద్దురు అంటూ పాటగానే ఉంటారు సర్కారీ దవాఖానకు వెళ్ళద్దురు కొడతా కొడతా సర్కారు తల్లి కొడుకు చూస్తూ ఉంటుంది కొడుకు సర్కారీ దవాఖానకు తీసుకుంటే మీరు వద్దురా కొడతా నన్ను సర్కారీ దాన్ని సంసింగ్ లైన్ తా పాట ఉంటున్నాను నేను రాని బిడ్డ సర్కారీ దవాఖానకు అని తల్లి అడుగుతున్న కొడుకుతోంది సంథింగ్ లైంత మీరు విన్నుంటారు అది పాట మేము విన్నాను ఎక్కడ కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్లాల్సి ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చాలా ఖరీదవుతుంది రిజిస్ట్రేషన్ నూట యాభై ఉంది ఒకప్పుడు ఇప్పుడు ఐదు వందలు ఉంది అంటే వీళ్ళు అడుగు పెడతానే వాళ్ళ గుమ్మల్లో ఐదు వందల ఉన్నాను ఐదు వందలు పెట్టేయాలి అక్కడ శోభా ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉంటుంది మరి అన్ని విశారంటే ఐదు వందలు పెట్టేస్తే మీరు డాక్టర్ కన్సల్టేషన్ మెడిసిన్స్ డయాగ్నాస్టిక్ టెస్ట్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి కొంత వాళ్ళు కవర్ చేస్తాడు ఇందులో ఇన్సేషన్స్ కింద ఉంటే వాడు కవర్ చేస్తాడు ఇన్సూరెన్స్ కట్టేప్పుడు నేను ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నా అంటే నేను ఒకటి నాకు అనిపించింది నేను ఎప్పుడు చెంది వీళ్ళు చెందిన దాంట్లో కొంత మనస్సు దాన్ని పెడుతున్నాను నా జాపించిందంటే మనం ఆరోగ్యం ఇన్సూరెన్స్ కట్టేసి మనం ఆరోగ్యంగా ఉండాలి అప్పుడేముందంటే మనం కట్టిన సొమ్ములో ఒక సగం అనారోగ్యం వాళ్ళకి ఉపయోగపడుతుంది ఓ సగం కదా పోతుంది లాభాలకి సగం వెళ్ళకూడదు సమ్ ట్వంటీ పర్సెంట్ లాభం తీసుకోవడం మళ్ళీ ఎయిటీ పర్సెంట్ మందులపై పోవాల్సి ఉంటుంది అప్పుడు మనం ఇన్సూరెన్స్ కట్టడం ద్వారా ఇతరులకు వైద్యానికి మనం సహాయం చేసినట్టాం ఎప్పుడైనా ప్రారంభం బాగుంటే ఆ సహాయం మనకే అవసరం అయితే ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఇన్సూరెన్స్ ఉండాలి అవలపించుకుంటలేదు లేనివి సత్యాలు లేదు చాలా లేటుగా ఇప్పుడే నేర్చుకుని ప్రేరణలో ఉంటాను చాలా రెండు దాటిని మేము ప్రదర్శించాలి కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆరోగ్యము విషయభోగమైనంతా ఉండాలంటే ఆరోగ్యం పోయిందండి కనుక ఆత్మానందాన్ని ఆత్మతృప్తి స్వాత్మరేగస్ట ఆత్మతృప్త మానవ ఆత్మన్నే చ సుష్ట తస్వ్యం న విద్య గేట ఆత్మయ్య తృప్త్యా భగవానికి రావాలి తప్ప వైఖ తృప్తిని మేము అన్వేషించమే కూడదు అది శోకం ఇప్పుడు ఇంకా శోకం ఉంది నేర్చుకోంకుశాషితి ఇయ తృప్తంకు తృప్త్యం ప్రాపలేం ృప్షా ఋషణైరంకుషా వ్రతీ తృమ్ ప్రాప్తీ శబ్దాది విషయ భోగములతో వృప్తి తృప్తి సాంకుశ అంకుశపుట్లతో కూడి ఉన్నది శబ్దాది విషయంలో కలిగే తృప్తి అంకుశపు కోట్లతో కూడి అంటే రెండు అర్థాలు అక్కడ మీకు అనారోగ్యం కలిగిస్తాయి రెండవది మీకు ఫ్రీడమ్ ఉండదు అది సంతోషం మీకు ఫ్రీడమ్ ఉండదు ఫ్రీడమ్ ఉంటే ఏంటంటే అర్థం ఈ పరంగా మీరు లేచి బయటికి వెళ్ళిపోతే దాన్ని ఫ్రీడమ్ అదే ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ మీకు ఉమ్మే ఉంది దానికోసం వేదాంతం ఈవేళ రాత్రి లేకపోతే రేపు వచ్చిన బ్రేక్ఫాస్ట్ మీకు ఏదైనా చికాకే చేయడము అదే శ్రేడము దానికోసం ఏదాంగంగా ఉండడం అది ముందు నేను చెప్తున్నది ఆ కాదు ఆ శ్రేణమేమిటంటే శోకమోక్ష ఆ శోకము శోకము అంటే టెన్షన్ స్ట్రెస్ భయము విసిచేవిటీ తర్వాత కోరికలు ఒక ధ ఒక ఆదుత ఒక యాంగ్జైటీ ఫ్రీపుల్ ఆర్ యాంగ్షియస్ ఫీజుల్ వెరీ ఆర్ యాంగ్షియస్ లైఫ్ ది ఆర్ వెరీ యాంగ్షియస్ నార్మల్ గా యాంగ్జైటీ అది సైకలాజికల్ డిజాస్టర్ అవుతుంది దానికి మళ్ళీ మనకు మాకు నేను అదంతం లేదు మామూలుగా ప్రిగులర్ నార్మల్లీ ప్రిగులర్ యాంగ్స్ వెరీ యాంగ్షియస్ ఇప్పుడు ఈజ్లోకి వెళ్ళాలనుకోండి పిల్లల మీద ఉంటే హెల్ప్పోతుంది అంటే అర్థమేంటి కాన్షియస్ వీధిలోకి వెళ్ళే దేనికి ఏదో కోరుకుండి ఏదో పని ఉండి కలుగుతాడు పదింతగా అది మేడలే లేదా మనకి ఏ పేరు ఇందులోకి వెళ్ళని సందర్భంలో కూడా తిండి కనబడితే మనకేదైనా ఆపద కలుగుతుంది అలాగంటే అది జీవిత ఎందుకు వస్తుందో తెలుస్తుందండి బాడీ కాన్షియస్నెస్ వల్లే వస్తుంది ఐఎమ్ ది బాడీ అనే ఐడెంటిఫికేషన్ వాళ్ళు ఇక ఎన్కైర్గా వస్తుంది మీరు బాడీ ఐడెంటిఫికేషన్ లో గురించేప్పుడు మీరు ఐన్జైర్యంగా ఉడుపు కదా ఐడైటీ అక్కడికి పొందేది కాదు అంటే ఒక దరిద ఒక చింత చిత మీకు వెళ్ళినా చింత పోతుంది చిత అంటే ఇక ఆకలిని తగలబెట్టడం తీసుకెళ్ళి అంతవరకు ఆ చింత పెంటాడుతోనే ఉంటుంది ఒకవన్నాడు చిత ఒకసారి తగలబెడుతుంది చింత బతుకున్నంత తగలబెడుతూనే ఉంటుంది ఈ చింత ఎలాంటిదంటే ఇటకల కొలిమిలో మనసు నిత్య ఇటుకల కొలుగులో నిత్తి అది మనుషులు రావు పైకి కనుక మనం వీడితే ఉంటుంది లోపల నుంచి అది గ్రహిస్తూ ఉంటుంది వీరి హృదయాన్ని ఖాళీలో ఇటకలాగా తయారు చేస్తుంది సారంగా అది చింత అలాంటి చింతతో మనుషులు బతుకుతారు అలా బతుకుతూ ఉంటారు అని దానికి శోకము అని పేరు ఆ శోకము శోకం ఎందుకు చిన్న చూసిన వాళ్ళని బాహ్య విషయంలో పై మానసికంగా ఆధార పొందుతాన మాత్రమే వచ్చింది అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ బాడీ మార్షస్నెస్ ఆవిష్ం అంటే బాడీ ఐడెంటిఫికేషన్ ఆవిష్ం ఇప్పుడు శోకమోక్షం ఎక్కడ నుంచి ఆరవ స్టేజ్ లో ఏడవ స్టేజ్ లో కలుగుతుంది ఈ ఆత్మతృప్తి నిరంకుశముగా ఉండదు అని చెప్తున్నారు ఇవన్నీ ఈ ఆత్మానందమనబడే తృప్తి తృప్తి నిరంకుశ అంకుశపు లేనిది పరాధీనత లేనిది రెండు రకాలుగా చెప్పుకోవాలి అంకుశపు పోట్లు ఉండదు పరాధీనత ఉండదు మీరు అవలభించండి సిగరెట్ కి అలవాటు మండలిలోకి సిగరెట్ లేకపోతే బెండవ వెన్నపిస్తుంటాడే వెనకెట్ అది మీరు దృష్టాంటాం మన దీనిగల్లో సిగరెట్ లేదు ఆ లెవెల్కి ఎడిక్షన్ లేదు కానీ కిందికి ఎడిక్షన్ ఉంటారు అది సిగరెట్ ఎడిక్షన్ లో కనబడుతూ ఉంటుంది ఫుడ్ ఎడిక్షన్ అంటే ఓవర్ హీటింగ్ ఉంటారు అదే అది ఎడిక్షనే కాదండి కార్బోహైడ్రేట్ త్రే ఉంటుంది గత నిరీక్షం ఎవరు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ఎటువంటి కిరణీ అయినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఈ ఈ తృప్తి అటువంటి అంశం లేనిది మానసికమైన పరాధ్యత లేనిది ఈ వేదాంతం అనేది కృష్ణంలో కింది ఈ వేదాంతానికి ఎవరు వస్తారంటే రెలిజియస్ మైండ్ రెండు జీవితంలో ఎందుకంటే బిల్లు ఫ్యూచర్ లో ఉంది ఇప్పుడేమో ఉండదు ఇప్పుడు దుఃఖం అనేది ఉంది కష్టమే ఉండదు ఏముడు ఇప్పుడు వస్తాడు భవిష్యత్తులో వస్తాడు స్పర్ధ ఉంది భవిష్యత్తులో వస్తుంది శుభం ఉంది భవిష్యత్తులో వస్తుంది ఇప్పుడు కూడా అభివృద్ధి శాతం ఉండడం ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తే ఎవరు విషయం సర్వం చేసుకుంటే కష్టపడుతూ ఉండడం అంతా భవిష్యత్తులో ఉంటుంది అలాంటి దృష్టి అలాంటి సైకాలజీ బాగా ఇంప్రెస్ అయిపోయిన వరుషుని వేదాంతానికి వస్తారు ఇక్కడ ఆ సైకాలజీని డిస్మిస్ చేసి పారుస్తారు ఇక్కడ భవిష్యత్ అనేది ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు నా అంతేకనే దిచువల్ సైకాలజీ యొక్క వేదాంతానికి పాఠానికి వచ్చిన వాళ్ళు వేదాంతాన్ని వాళ్ళు ఎప్రిషియేట్ చేశారు వాళ్ళ దానికి తలకోవచ్చు మెస్టీస్ట్ చేస్తాను అంటే అది ఎలా అందరి వారు కూడా ఎలా చెప్తారో చెప్పమంటారా మీకు మీరు ఎలా శ్రవణం చేస్తూ ఉండండి దీన్ని టీచింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ టీచింగ్ టీచింగ్ ఈజ్ మెంట్ ఫర్ పర్ఫెక్చ్యులేటింగ్ ద టీచింగ్ అలా టీచింగ్ మీస్ టీచింగ్ మోక్ష అలాగైతే ఒక శ్రేష్టంలో పడిపోతారు ఒక ఆటమే ఉంది శ్రేష్టంలో పడిపోతారు దాంట్లో మీకు గురువు డమ్మ వచ్చేస్తుంది అంతేకాదు వీళ్ళు మరి పాఠానికి వచ్చేవాళ్ళు ఈ రిచువలిస్ట్లు ఉంటారే వాళ్ళు ఎవరో ఒక రాతి విగ్రహానికి పూజ మాంసము ఎనుకల విగ్రహానికి పూజ చేస్తారు రెండు విగ్రహమేగా లేక విగ్రహం అనే పేరుగా విగ్రహ పుష్టి లైవే నష్టి అంటే అర్థమైంది ఏదైనా విగ్రహం వేదానందం వాళ్ళు ఈ విగ్రహానికి పూజేస్తారు వేదానందం నిలమో ఏ విగ్రహానికి పూజేస్తారు లేదా రాముల విగ్రహానికి కృష్ణ విగ్రహాన్ని పూజారు లౌకిలో ఆ విగ్రహానికి పిచ్చేది ఈ విగ్రహం పిచ్చేది వాళ్ళు కిశల ఆ వాసన ఆ సంస్కారంలో వచ్చిందేరు కనుక ఈ విగ్రహజ్ఞులు మీరు మానేవాలంటే వాళ్ళ కోపం కూడా వస్తుంది కోపం ఈ స్వామి మీరు పరంపరలో లేదంటే సో ఈ వాన్స్ టు పరంపర ఇది ఎవరి వంటి గౌతూ అది పరంపర కావాలి నాతో అన్నాడు పరంపర పరంపర మీద పరమకులు కలుప బ్రహ్మ నిదా పరం పరం పట్టుకో పరంపర లేని పట్టుకుంటా ఉంది కనుక అని నేను హోంకరించాను పారిపోయకం కాబట్టి వీళ్ళు ఎలా ఉంటారు పరంపర కావాలి పరం అక్కర్లేదు పరంపర అంటే టైం బేర్లేదు ఆ టైం నుంచి వస్తూ ఉంటుంది మళ్ళీ మన నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మధ్యలో మనం అలా ప్రవహి ప్రవహిస్తూ ఉంటారు తమ కైండ్లెస్ కంప్లాసెన్స్ ఉంటారు ఒక ఒక రకమైన ఒక చెప్తాడు కాదు సప్లాసం చేయాలంటే ఒక రకమైన ఉదాహరణ భావన లేదా ఇప్పుడు అంటే ఊళ్ళు ఊరుతాడు నీళ్ళు చూసేసామని ఊళ్ళు ఏమో నిరోజుకి వచ్చారు ఏమి చూస్తారు మీరు ఏంటి చూసారు ఎవరు చూసేసామని ఏం చిన్నప్పుడు అలా నీళ్ళు ఊరిపోతాయండి వాళ్ళు